నలభై తొమ్మిదవ అంకం చూడండి బంధుకే అధ్యాసమే ప్రమాదాధిక దోషికి అసిద్ధి అహంకారం మొదలుకొని దేహాధిక సంపూర్ణ ప్రపంచము అనాత్మ ఏదైతే ఉందో ఇదంతా బంధం అని చెప్పుకుంటూ వచ్చాము ఈ బంధము మిథ్యా అయిన ఎడల అధ్యస్థమైన ఎడల జ్ఞానం చేత నివృత్తి అవుటకు యోగ్యం ఉంటుంది కానీ అధ్యాస కలగడానికి సామగ్రుల అవసరము ఆ సామగ్రులేవి ఈ బంధం నందు సిద్ధించడం లేదు కావనా ఈ బంధము అధ్యాస్తము కాదు మిథ్యా కాదు మరి ఏమనగా సత్యమే అని పూర్వపక్షి నిరూపిస్తూ అధ్యాస సామగ్రులను చెప్తూ సత్యవస్తు జ్ఞానజన్య సంస్కారము ప్రమాద దోషము ప్రమాణ దోషము ప్రమేయ దోషము మరియు అధిష్టానం విశేష అజ్ఞానము సామాగ్రులు ఉంటేనే అధ్యాస అవుతుంది లేకుంటే కాదు అని చెప్తూ ఈ బంధుం నందు సత్యవస్తు జ్ఞానజన్య సంస్కారం గానీ ప్రమేయోషము గాని సంభవించదు అని చూపెట్టి ఇప్పుడు ప్రమాత దోషము ప్రమాణ దోషం కూడా అసిద్ధము అని చెప్తూ ఉన్నాడు తైసే ప్రమాతకే దోషకా బి అబావ్ హై బంధ్యాసమునందు ప్రమాత దోషము లేదు మరియు ప్రమాణ దూషం కూడా లేదు ఎందుకు ఖహైతే అంటే ప్రమాతసే అది లేకే సర్వప్రపంచ అధ్యాస రూపే ఇప్పుడు ప్రమాత అని ఎవరికన్నాము బ్రహ్మకు ఆశ్రయము ఎవరో అతడు ప్రమాత అనబడతాడు మరి బ్రహ్మ అంటే యథార్థ జ్ఞానము ఈ జ్ఞానం కూడా రెండు ప్రకారాలుగా ఉంటుంది స్వరూప జ్ఞానము మరియు వృత్త్యాత్మక జ్ఞానము స్వరూప జ్ఞానం అయితే అది దేన్ని ఆశ్రయించుకొని ఉండదు స్వే అది స్వమహిమలో ఉంటుంది దానికి ఆశ్రయం అంటూ లేదు కథం ను ప్రతిష్ఠిత అంటే ఏమన్నాడు సనత్ కుమారుల వారు నారద మహర్షుల వారితోనే స్వే అన్నాడు స్వ ఉంటుంది దానికి ఆశ్రయం ఎవరు లేరు అదే సర్వమునకు ఆశ్రయం ఉంది కాబట్టి ఇక్కడ ప్రమా జ్ఞానానికి ఆశ్రయము అని చెప్పుట చేత వృత్తిరూప జ్ఞానమే అని తెలుసుకోవాలి ఈ వృత్తి రూప జ్ఞానానికి ఆశ్రయం ఎవరు అనంటే అంతఃకరణం అంతఃకరణం నుండే కదా సకల వృత్తులు వెలువడుతున్నాయి అయితే ఆ అంతఃకరణ విశిష్ట చైతన్యం జీవుడు ఆ అంతఃకరణమే ఈ వృత్తి రూప జ్ఞానానికి ఆశ్రయము కాబట్టి ప్రమా జ్ఞానానికి ఆశ్రయం ప్రమాత అంటే ఎవరు అంటే అంతఃకరణము అంతఃకరణ విశిష్ట చేతనం అంతఃకరణం చెప్పకుండా జీవుణ్ణి చెప్పడానికి రాదు ప్రమాతను చెప్పడానికి రాదు మరి ఈ అంతఃకరణము ఇది అధ్యస్థమే కదా మరి అధ్యస్థం ఇది కూడా ప్రపంచ కదా అట్లే ప్రమాణాలు ఎవరు ఇంద్రియాదులు ఇవి కూడా అధ్యస్తంలే సోయి బంధు హే ఈ ప్రమాత మొదలుకొని ప్రపంచమంతా కూడా బంధము ఆ బంధం యొక్క సామగ్రులు చెప్పేటప్పుడు ఈ ప్రమాతా ప్రమాణం ఇవి నుంచి వచ్చినాయి ఇవి కూడా బంధంలోనే ఉన్నాయి కదా కారణం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి కార్యం కంటే భిన్నంగా ఉండాలి మరి బంధు కార్యాన్ని అధ్యాసం సిద్ధి చేయాలంటే దానికి సామగ్రులు కారణాలు చెప్తున్నాం మనం కారణం ఏవి ప్రమాత దోషం ప్రమాణ దోషం అని అంటున్నాం మరి ఇవి బంధం కంటే భిన్నంగా ఉన్నాయా బంధం యొక్క అంతర్భూతములయే ఉన్నాయి కావునా ఓ వేదాంతిక సిద్ధాంతే అయితే ఈ ప్రమాదం మొదలుకొని సంపూర్ణ ప్రపంచమంతా బంధంలోనే అంతర్భూతమై ఉన్నది ఇది వేదాంత సిద్ధాంతం ఉన్నది ఇసరి తీసే బంధుకే అధ్యాసే పూర్వం అహంకారం మొదలుకొని ఈ అనాత్మ వస్తువులన్నీ కూడా బంధం ఏదైతే చెప్పబడ్డాయో ఈ ప్రమాదాదులు కూడా అంతర్భూతమే ఉన్నాయి కాబట్టి ఈ బంధు అధ్యాసం కంటే పూర్వము ప్రమాత ప్రమాణం యొక్క స్వరూపము అసిద్ధమున్నది ఆరు తాక దోషి అసిద్ధే ఎప్పుడైతే ప్రమాత ప్రమాణములే అసిద్ధము అవి అధ్యాసకు కారణములుగా చెప్పుకొని అవి దోషములుగా చెప్పుకోవడానికి అసంభవము అప్రసిద్ధమున్నాయి కాబట్టి అయితే బంధుక అధ్యాస్ బి అందుకని బంధం యొక్క అధ్యాసము సంభవించదు అని చెప్తున్నాడు డెబ్బై తొమ్మిదవ టిప్పణం చూడండి ఈ ప్రమాదాదులు బంధాంతర్గతమే ఉన్నాయి అధ్యాసానికి అంటే పూర్వం వీటి యొక్క అసిద్ధి ఉంది అని చెప్తూ ఉన్నాడు వేదంత సిద్ధాంత అనుసారంగా డెబ్బై తొమ్మిదవ టిప్పణము బ్రహ్మ చైతన్య సే భిన్న అజ్ఞాన్ ఆరు తకా బ్రహ్మ చైతన్యం కంటే భిన్నమైనటువంటి ఏ అజ్ఞానము గాని అజ్ఞానం యొక్క కార్యమైనటువంటి స్థూల సూక్ష్మ ప్రపంచము గానీ సర్వ ఇదంతా కూడా చైతన్య విషయ అధ్యస్థే ఈ సంపూర్ణ అనాత్మంతా కూడా ఎక్కడ ఉన్నది చైతన్యం ఉంది అధ్యస్థం ఉన్నది ఎందుకంటే లేకుండా అధ్యస్థ వస్తువు చెప్పడానికి రాదు నిరధిష్టాన విభ్రాంతియే కోప్యుద్ధత నువ్వు ఎక్కడెక్కడ అధ్యాస చెప్పినా గానీ అక్కడ అధిష్టానం ఉండి తీరాలి అధిష్టానం లేకుండా అధ్యాస కాదు కావున మరి అజ్ఞానం గానీ తత్కార్యమైనటువంటి స్థూల సూక్ష్మ ప్రపంచము గానీ ఇదంతా అధ్యస్థం అన్నప్పుడు ఎక్కడ బ్రహ్మ చైతన్యం నందు అధ్యస్థం ఉన్నాయి యాహిక అంతర్గత మరి అధ్యస్థమైనటువంటి అజ్ఞానము స్థూల సూక్ష్మ ప్రపంచం యొక్క అంతర్భూతమయ్యే అంతఃకరణ రూప ప్రమాత అది ఇంద్రియ రూప ప్రమాణ స్థూల సూక్ష్మ ప్రపంచం అంతా కూడా బ్రహ్మం అధ్యస్థం అన్నాం మరి అంతఃకరణం ఇంద్రియాలు ఎక్కడొస్తాయి ఇవి సూక్ష్మ శరీరంలో వస్తాయి అపంచీకృత భూతాల యొక్క సమష్టి సత్వగుణ కార్యము అంతఃకరణమైతే విష్టి విష్టి భూతాల యొక్క సత్వగుణ కార్యములు ఇంద్రియాలు ఆకాశం సత్వగుణ కార్యము శ్రోత్రము వాయువు యొక్క సత్వగుణ కార్యము స్పర్శము తేజభూతం యొక్క సత్వగుణ కార్యము చక్షురేంద్రియము మరియు జలభూతం యొక్క సత్వగుణ కార్యము రసనేంద్రియము మరియు పృథ్వీభూతం యొక్క సత్వగుణ కార్యము ఘణేంద్రియము మరి ఇవన్నీ భూతాల కార్యాలు కాబట్టి ఈ భూతాలే అధ్యస్థం అన్నప్పుడు ఈ అధ్యాసక పూర్వము ఈ అంతఃకరణము కానీ ఇంద్రియాలు కాని ఎక్కడ ఉన్నాయో చెప్పండి అసిద్ధం ఉన్నాయి అధ్యాసక పూర్వం ఇవి లేనే లేవు అయితే ఏవి అధ్యస్థే అంతఃకరణము కానీ ఇంద్రియాలు కాని ఇవి కూడా స్థూల సూక్ష్మ ప్రపంచ అంతర్గతమే ఉన్నాయి కాబట్టి ఇవి కూడా అధ్యస్థములే తాత ప్రపంచకే అధ్యస్త పూర్వం यह प्रपंचाध्यास कटे पूर्व मु प्रपंचाध्यास कटे भिन्न अंतरणी इंद्रिया असीदमनाई प्रमाता और प्रमाण सिद्ध नहि ये उपनिषद निर्णी अर्थ रूप सिद्धा उपनिषत् निर्णी अर्थम सिद्धांत अद्यास कंटे देहादिक प्रपंच कटे पूर्व मु अंतकरण मर अंतरण विशिष्ट चेतन रूप प्रमाता మరియు ఇంద్రియాలు ఇవన్నీ కూడా అప్రసిద్ధములు మరి ప్రపంచకే సామాగ్రులు చెప్తున్నప్పుడు ఆ ప్రపంచే భిన్నంగా ఈ ప్రమాత ప్రమాణములు ఎక్కడ సిద్ధిస్తున్నాయి ఈ ప్రపంచ అంతర్భుతములయే ఉన్నాయి కాబట్టి ప్రమాత దోషము గాని ప్రమాణ దోషము గాని అసిద్ధములు అని నాలుగు సామగ్రులు చెప్పారు ఇప్పుడు ఐదవ సామాగ్రి యాభైవ అంకం బంద్కే అధిష్టాన బ్రహ్మక విశేష రూపే అజ్ఞాన బా ఐదవ సామాగ్రి ఏం చెప్పుకున్నాము అధిష్టానం యొక్క విశేష అజ్ఞానము సామాన్య రూప జ్ఞానం కూడా ఉండాలి సామాన్య జ్ఞానం లేకుంటే కూడా అధ్యాస కలగదు ఈ అధిష్టానం యొక్క అంటే బ్రహ్మమే కదా సంపూర్ణ అధ్యాసకు అధిష్టానము ఆ బ్రహ్మం విశేష అజ్ఞానం సంభవించదు చూడండి అవును అధిష్టానక విశేష రూప కరికే అజ్ఞాన బి బి ఐదవ సామగ్రి అయినటువంటి అధిష్టానం యొక్క విశేష అజ్ఞానం కూడా సంభవించదు కా అయితే జో బంధుక అధిష్టానం బ్రహ్మ హే ఈ సంపూర్ణ దేహాదిక ప్రపంచంను అధ్యక్షంగా చెప్పుకొని దానికి అధిష్టానం ఎవరన్నాము బ్రహ్మ చైతన్యం అన్నాము ఆ బ్రహ్మం ఉందో అది జ్ఞాన రూపముగా శృతులు ప్రతిపాదిస్తూ ఉన్నాయి ఇది వేదాంత సిద్ధాంతం కూడా ఉంది తా స్వయం ప్రకాశ జ్ఞాన రూప బ్రహ్మ విషయ సూర్య విషయ అజ్ఞాన బిని మొదలు అధ్యాస కావాలంటే అధిష్టానం యొక్క అజ్ఞానం ఉండాలని చెప్పుకున్నాం కదా అధ్యాస సామాగ్రిల్లో మరి ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా సంభవం అధిష్టానం బ్రహ్మం యొక్క అజ్ఞానము ఎట్లా సిద్ధిస్తుంది ఎందుకు అధిష్టాన బ్రహ్మం స్వయం ప్రకాశం కదా అవేద్య సతి అపరోక్షం స్వయం ప్రకాశత్వం కాబట్టి ఈ స్వయం ప్రకాశమైనటువంటి బ్రహ్మమునందు అజ్ఞానం ఎట్లా సిద్ధిస్తుంది సూర్యుని అందు చీకటి ఉండేది సంభవమా అసంభవము సూర్యుడు ప్రకాశస్వరూపుడు అని చెప్పి అందులో చీకటి ఉంది అంటే అదేం సూర్యుడు చిత్రంలో గీసినటువంటి సూర్యుడు తప్ప చిత్రపటంలో సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా బొమ్మలు గీస్తారు కదా చిత్రములు అది ఇంట్లో గోడ కతికించారు ఆ గీసిన బొమ్మ లైట్ అయ్యలేదు ఇప్పుడు ఆ సూర్యుడు ప్రకాశిస్తాడా లేదు ఎందుకు చిత్రంలోని బొమ్మ అది సూర్యుడు అని వ్యవహారం అయినా గాని స్వయం ప్రకాశం కాదు ఒకవేళ నిజంగా సూర్యుడే ఉన్నట్లయితే చీకటి ఉండడానికి అవకాశమే లేదు కావున స్వయం ప్రకాశం అనేటువంటి బ్రహ్మం చీకటి వల్లే విరోధము ఉండేది సంభవించదు మరి బ్రహ్మం అజ్ఞానం ఎట్లా సంభవిస్తుందయ్యా అధ్యాస సామాగ్రిల్లో అధిష్టానం విశేష అజ్ఞానం ఉండాలి అని ఏదైతే ఐదవ సామాగ్రిగా చెప్పుకున్నామో అది ఎట్ల సంభవము స్వయం ప్రకాశం బ్రహ్మం ఉంటే అందులో చీకటి వల్లే అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అది ఉండేది ఎలా సంభవము దానికి అస్తిత్వం ఎక్కడిది జైసే ప్రకాశం మన సూర్యుసే తమ్ముక విరోధహే ఈ విధంగా ప్రకాశస్వరూపంటువంటి సూర్యుని అందు చీకటి ఉండుట ఎట్లా విరోధమో తైసే చేతన ప్రకాష్ తమ రూపం అజ్ఞానక పరస్పర విరోధ పరస్పర విరోధి పదార్థాలు సహా అనవస్థాన స్థితి ఉంటాయి అంటే ఒకటి ఉంటే దానితో పాటు ఇంకోటి అవస్థితమై ఉండదు అనవస్థితమై ఉంటది సహా అనవస్థాన విరోధం అంటారు దీనికి పిల్లి ఉంటే ఎలుకలు ఉండేందుకు అవకాశం లేదు ఎలుకలు ఉన్నాయని అంటే పిల్లి లేదని అర్థం సూర్యుడు ఉంటే తమస్సు ఉండదు తమస్సు ఉంటే సూర్యుడు లేడని అర్థం సూర్యుడు అస్తమించాడు అర్థం ఎందుకు పరస్పర విరోధి పదార్థాలు సూర్యుడు చీకటి పరస్పర విరోధి పదార్థాలు సూర్యుడు ఉన్నాడు అని అంటే చీకటి ఉండడానికి అవకాశం లేదు సహా అనవస్థాన దురోధములు ఉన్నాయి అందువల్ల స్వయం ప్రకాశమైనటువంటి ప్రజ్ఞానఘనమైనటువంటి పరబ్రహ్మము ఏదైతే ఉందో దాని ఎందు అజ్ఞానం ఎక్కడి నుంచి అనుభవం కూడా చూసుకోండి ఎవరిది వాళ్ళు ఇప్పుడు ఒక అన్నాడు అనుకో నాకు బ్రహ్మం తెలియదు నా స్వరూపం ఏదో నాకు తెలియదు అని అజ్ఞానాన్ని వ్యక్తం చేస్తున్నాడు నేను అజ్ఞానిని అంటాడా లేదా నాకేం తెలియదయ్యా అని ఒప్పుకుంటాడా లేదా ఒప్పుకుంటున్నాడు అజ్ఞానం ఉంది కానీ వాస్తవంగా అజ్ఞానం ఉందా విచారించి చూసినట్లయితే ఈ అజ్ఞానం ఉన్నది అని వాడు తెలుసుకుని అంటున్నాడా తెలియకుండానే నేను అజ్ఞానని అంటున్నాడా నాకు అజ్ఞానం ఉన్నదని తెలిసే అంటున్నాడు కదా మరి తెలిసిన వానికి తెలివి ఉన్నట్టా లేనట్ట తెలుసుకునే తెలివి ఉంటేనే కదా తెలుసుకుంటాడు మరి అజ్ఞానం ఉన్నది అని చెప్పేవానికి అజ్ఞానము తెలిసింది కదా మరి ఆ తెలిసి అని అనేవానికి ఆ తెలివి ఉన్నటా లేదంట ఆ తెలివి అంటేనే జ్ఞానం కదా మరి వాస్తవంగా విచారించినట్లయితే వానికి అజ్ఞానం ఉందా ఘనచన్న దృష్టి మూఢ నిత్యోప లూపోహమాత్మా హస్తమలకాచారు అంటారు పిల్లలు ఆకాశంలో మేఘాలన్ని కమ్మి సూర్యుని యొక్క ప్రకాశాన్ని భూమిపై పడకుండా ఆవరించినప్పుడు సూర్యుడు కనపడకుండా పోయాడు సూర్యుడు కప్పబడ్డాడు అని అంటారు అయితే ఆ సూర్యుడు కప్పబడ్డాడు అని ఏ ప్రమాణం చేత తెలుసుకున్నారు వాళ్ళు అంటే నేత్రేంద్రియ రూప ప్రమాణం చేతనే తెలుసుకున్నారు మరి నేత్రేంద్రియము పనిచేయాలంటే నేత్రేంద్రియం ఒక వస్తువును ప్రకాశించాలంటే దానికి ప్రకాశం యొక్క అవసరమా లేదా ప్రకాశం ఉంటేనే నేత్రేంద్రియము వస్తువును ప్రకాశిస్తుంది చిమ్మన చీకట్లో కళ్ళు తెరిచి ఉన్నాయి ఏదైనా వస్తువులు వెలువడతాయా నేత్రేంద్రియం తెలిసే ఉంది నేత్రేంద్రియంలో దోషాలు లేవు నిర్దిష్టం ఉన్నది ఇంద్రియం ప్రమాణం కాని వస్తువులు తెలియబడతాయా చిన్న చీకట్లో తెలియబడవు అంటే నేత్రేంద్రియానికి ప్రకాశం అవసరము ఉంది ప్రకాశం యొక్క ఉంది మరి ఇప్పుడు ఈ పిల్లలు ఆకాశంలో మేఘాలన్నీ కూడా సూర్యుని కప్పేసినాయని అంటూ ఏ ప్రమాణం చేత తెలుసుకున్నారు నేత్రేంద్రియం చేతనే తెలుసుకున్నారు కదా మరి ఆ నేత్రేంద్రియానికి ప్రకాశం అవసరం అని కూడా చెప్పుకున్నాం కదా మరి ఇప్పుడు ఆ నేత్రేంద్రియం చేత మేఘాలను వాళ్ళు చూశారు కదా మరి ఆ మేఘాలు ఏ ప్రకాశంలో తెలియబడ్డాయి వీరికి నేత్రేంద్రియం ద్వారా మేఘాలను ఏ ప్రకాశంలో తెలుసుకున్నారు సూర్యుని ప్రకాశమే కదా మరి సూర్యుడు కప్పబడ్డా ఇది వ్యాఘాతం కదా సూర్యుడు ఎక్కడ కప్పబడ్డాడు ఇది సూక్ష్మం అక్కడక్కడే ఉంటుంది అట్లే అజ్ఞానం తెలుసుకునేటువంటి వానికి అజ్ఞానం లేదు వాస్తవంగా తమస పరముచ్చతే అని కూడా చెప్పబడ్డది జ్ఞానము జ్ఞాత జ్ఞేయము ఇవన్నీ కూడా ఎవరి ద్వారానైతే ప్రకాశిస్తున్నాడో ఆ ప్రకాశమునూ చీకటి ఎలా ఉంటుంది అంధకారం ఎలా ఉంటుంది తమస్సు ఎలా ఉంటుంది అజ్ఞానం ఎలా ఉంటుంది ఉండడానికి అవకాశం లేదు ప్రమాత చ ప్రమేయం ప్రమితిష్టత ఎస్ సిద్ధ్యంతే తత్ సిద్ధ్యమపేక్షతే అంటూ సంపూర్ణ త్రిగుడిని ప్రకాశించేది సాక్షి చైతన్యం బ్రహ్మ చైతన్యం కాబట్టి అజ్ఞానమును కూడా ప్రకాశిస్తుంది జ్యోతిషం అవి తద్జ్యోతి తమసహా పరముచ్చతే అని ఈ విధంగా మనకు శాస్త్రము చెప్తున్నందువలన స్వయం ప్రకాశమైనటువంటి బ్రహ్మ ఉన్నందు అజ్ఞానముందుట విరోధము జో ఒకవేళ అధిష్టానక అజ్ఞాన అంగీకార కరేతో బి సరేనయ్యా తుషిత దుర్జన న్యాయం చేత అధిష్టానం యొక్క అజ్ఞానాన్ని మేము స్వీకరిస్తాము ఎందుకంటే అనుభవం ఉంది కదా అహం బ్రహ్మన జానామి అని అంటూ అయినప్పటికీ కూడా బంధు అధ్యాస బి అజ్ఞానాన్ని స్వీకరించినా కూడా బంధాధ్యాసము సంభవించదు అంటారు అయితే ఎందుకు అత్యంత అజ్ఞాత విషయ త్ఞాత విషయ అధ్యాస ఓవెనయి చూడు తుమ్మ చీకటి ఉంది అనుకోండి అప్పుడు ఏ వస్తువు కూడా గోచరించదు ఇదం రూపం చేత కూడా తెలియబడదు అధ్యాస కావాలంటే మనకు అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానం అవసరమా లేదా ఇదం అని అంటూ జ్ఞానం ఉండాలి ఆ సామాన్య జ్ఞానం ఉండాలంటే కూడా సామాన్య ప్రకాశం యొక్క అవసరం ఉంటుంది అందుకని అత్యంత చీకటి ఉంటే పదార్థాలు ఏ విధంగా గోచరం కావో అత్యంత అజ్ఞానం ఉన్నట్లయితే కూడా అధ్యాస సంభవించదు మరి ప్రఖర ప్రకాశం ఉన్నట్లయితే కూడా అధ్యాస సంభవించదు ప్రకర ప్రకాశం లోపల మిట్ట మధ్యాహ్నము సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నప్పుడు రజు అక్కడ పడి ఉంది భూమి పైన ఆ రజువును చూసి ఎవడైనా పాము అని అంటాడా అధ్యాస కాదు అందుకని అత్యంతమైనటువంటి ప్రకర ప్రకాశం ఉంటే కూడా అధ్యాస కాదు మరి అత్యంత చీకటి ఉంటే కూడా అధ్యాస కాదు కావునా అత్యంత జ్ఞాత వస్తువు నందు కాదు అత్యంత అజ్ఞాత వస్తువునందు కూడా అధ్యాస కాదు విశేష రూపే అజ్ఞాత సామాన్య రూపసే జ్ఞాత విషయ కానీ విశేష రూపం చేత అజ్ఞానం ఉండాలి మరి సామాన్య రూపం చేత జ్ఞాతం ఉండాలి తెలియబడుతూ ఉండాలి ఏ విధంగా రజ్జు ఎందు సర్పభ్రాంతి ఆగుతున్న చోట చిమ్మన చీకట్లో ఆ రజ్జు అసలు ఇదం రూపం కూడా కనపడకుంటే సామాన్య జ్ఞానం కూడా లేకుంటే అధ్యాస కలగడానికి అవకాశం లేదు ప్రకాశం ఉంటే కూడా అధ్యాస కలగడానికి అవకాశం లేదు మరి ఎప్పుడు అధ్యాస అవుతుంది అని అంటే మందాంధకారం ఉన్నప్పుడు అంటే మంద మంద ప్రకాశం ఉన్నప్పుడు అంటే సామాన్య ప్రకాశం ఉండాలి విశేష ప్రకాశం యొక్క అభావం ఉండాలి అంటే సామాన్య జ్ఞానము ఉండాలి విశేష అజ్ఞానం ఉండాలి అప్పుడే అధ్యాస అవుతుంది అలాంటప్పుడు చింతూ విశేష రూపే అజ్ఞాత ఆరు సామాన్య రూపే జ్ఞాత విషయ హోవే అధ్యాస ఎప్పుడైతే అని అంటే సామాన్యంగా ఇదం రూపం చేత అధిష్టానం యొక్క జ్ఞానం ఉండాలి ఆ అధిష్టానం యొక్క ఇయం అని విశేష రూపకంగా అజ్ఞాతం ఉండాలి ఇయ రజ్జుహు అంటున్నప్పుడు ఇది విశేష జ్ఞానం అవుతుంది ఆ విశేష జ్ఞానం ఉండొద్దు అంటే విశేష జ్ఞానం అభావం ఉండాలి అంటే అధిష్టానం విశేష అజ్ఞానం ఉండాలి సామాన్య జ్ఞానం ఉండాలే అప్పుడే అధ్యాస అవుతుంది అవరు బ్రహ్మ సామాన్య విశేష భావితే రహితే కానీ బ్రహ్మం ఎట్లా ఉన్నది నిర్విశేషం పరం బ్రహ్మ అని మహాత్ములు చెప్తూ ఉన్నారు పరబ్రహ్మ ఎట్లా ఉన్నదో నిర్విశేషం ఉన్నది అంటే సామాన్య విశేష భావ రహితం ఉన్నది అని ఈ విధంగా మనకు శృతులు చెప్తూ ఉన్నాయి బ్రహ్మము సామాన్య విశేష భావ రహితం ఉన్నది అలాంటప్పుడు నిర్విశేష బ్రహ్మ హే బ్రహ్మం ఎట్లా ఉన్నదంటే నిర్విశేషం ఉన్నది ఏ వేదాంత సిద్ధాంతే ఇది వేదాంత సిద్ధాంతం ఉన్నది యాతే విశేష రూపే అజ్ఞాత అవరు సామాన్య రూపే జ్ఞాత బ్రహ్మ బని అందుకని బ్రహ్మము లోపల సామాన్య విశేష భావం లేదు సామాన్యంగా జ్ఞాతమున్నది విశేషంగా అజ్ఞాతం ఉన్నది అని బ్రహ్మం సామాన్య విశేష భావం చెప్పడానికి రాదు ఎందుకంటే నిర్విశేషం ఉంది సామాన్య రూపుసే జ్ఞాత బ్రహ్మ బి విశేష రూప అజ్ఞాతం గాని సామాన్య రూప జ్ఞాతం గాని బ్రహ్మవనందు సంభవించదు అవు అధ్యాసకే లోభసే ఒకవేళ సిద్ధాంతి అధ్యాసాన్ని సిద్ధి చేయాలనేటువంటి లోభం చేత బ్రహ్మవనందు సామాన్య విశేష భావాన్ని ఒప్పుకున్నాడు అనుకో బ్రహ్మ విశేష సామాన్య విశేష భావ అంగీకారోగ్యతో బ్రహ్మవనందు సామాన్య విశేష భావాన్ని ఒప్పుకున్నట్లయితే ఏమవుతుంది తెలుసా సిద్ధాంతక త్యాగ హోవేగా అపసిద్ధాంత ఆపత్తి అంటారు అంటే వృద్ధివిష్టం అప్ప వృద్ధివిష్టవత మూలమపి వినశతి అని ఒక న్యాయం ఉంది వడ్డీ కాశపడితే అసలు కూడా పోయిందంట వడ్డీ కాశపడితే వడ్డీ పోయింది అసలు పోయింది అని అంటారు అట్లా ఈ అధ్యాసం సిద్ధి చేయాలి అనేటువంటి లోభం చేత ఒకవేళ సిద్ధాంతి గనక బ్రహ్మ నందు సామాన్య విశేష భావాన్ని స్వీకరించినట్లయితే వేదాంత సిద్ధాంతానికి హాని ఏర్పడుతుంది సిద్ధాంత ఆపత్తి కలుగుతుంది అని స్వీకరించాలి మరి అసలు సిద్ధాంతమే పోతుంది వేదాంత సిద్ధాంతమే పోతుంది ఇసు రీతి సేపు ప్రకాశ రూప బ్రహ్మం బ్రహ్మం ఎటువంటిది సామాన్య విశేష భావరహితం అంటే నిర్విశేషము అటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో తాక విశేష రూపే అజ్ఞాన్ అది సామాన్య రూపే జ్ఞానక అబాహు అనేతే ఆ నిర్విశేష బ్రహ్మవనందు సామాన్య రూపం చేత జ్ఞాతము విశేష రూపం చేత అజ్ఞాతము అనేటువంటిది తాకే విషయ అధ్యాస బనహి అందుకని బ్రహ్మవనందు ఈ దేహాదిక ప్రపంచం యొక్క బంధం యొక్క అధ్యాస సంభవించదు అయితే బ్రహ్మ విషయ బంధ అధ్యాస రూపే ఏకహన్నా బి బ్రహ్మవనందు ఈ బంధం అధ్యాస రూపం అని చెప్పుట సాహసమే అవుతుంది అంటే మూర్ఖత్వమే అవుతుంది అంటారు కింటు బంధు సత్య ఎప్పుడైతే బంధం అధ్యాస కాదు అధ్యాస సిద్ధించదు విధి మిథ్యా కాదు అని ఎప్పుడైతే నిర్ణయం చేయబడిందో ఎందుకు అధ్యాస సామగ్రులు ఏవి కూడా లేవు సత్యవస్తు జ్ఞానజన్య సంస్కారము లేదు ప్రమేయ దోషము లేదు ప్రమాద దోషము లేదు ప్రమాణ దోషము లేదు మరి అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానం విశేష జ్ఞానం ఈ ఐదు సామగ్రులు సిద్ధించడం వలన ఈ బంధము మిథ్యా కాదు అధ్యక్షము కాదు మరే మనగా బంధ సత్య హంధం సత్యం ఉన్నది ఈ ప్రపంచం సత్యం సత్య బంధికి జ్ఞానసే నివృత్తిక అసంభవే జ్ఞానం చేత నివృత్తి అవటకు ఏది ఉంటుంది అంటే మిథ్యా వస్తువు ఉంటుంది ఒకవేళ బంధం మిథ్యా కాదు సత్యము అని సిద్ధించింది కదా ఇప్పుడు అలాంటప్పుడు జ్ఞానం చేత ఏ విధంగా నివృత్తి అవుతుంది అందుకని ఈ బంధము జ్ఞానం చేత నివృత్తి కాదు ఎప్పుడైతే జ్ఞానం చేత నివృత్తి అవటకు సంభవం లేదో అయితే జ్ఞానం ద్వారా మోక్ష రూప గ్రంథ ప్రయోజనం ఈ సంపూర్ణ అజ్ఞాన సహిత దేహాదిక ప్రపంచ రూప కార్యం ఉందో ఇదంతా అధ్యాస కదా ఈ అధ్యాస జ్ఞానం చేత నివృత్తి కాదు ఇది సత్యమైనప్పుడు మరి అజ్ఞాన సహిత సంపూర్ణ ప్రపంచం యొక్క అత్యంత నివృత్తి పరమానంద రూప ప్రాప్తి అని ఏదైతే మోక్షం యొక్క లక్షణం చెప్పుకున్నామో అందులో ఈ మొదటి అంశమైనటువంటి అజ్ఞాన సహిత దేహాదిక ప్రపంచ రూప బంధము ఇది జ్ఞానం చేత నివృత్తి యోగ్యము కాదు అన్నప్పుడు జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అనే ఆశ అత్యంత దూరము జ్ఞానాదేవత కైవల్యం అనేటువంటిది అసిద్ధమైపోయింది కావున ఈ విచార సాగరం అనేటువంటి గ్రంథాధ్యనం ద్వారా విచారం ద్వారా విచార జాయతీ జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా ఏదైతే జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానము ఆ ద్వారా మోక్షానికి హేతు ఏదైతే మీరు చెప్తారో అది అసంభవ దోషగ్రస్తం అయిపోయింది ఎందుకు ఈ బంధము సత్యం కాబట్టి అది జ్ఞానం చేత నివృత్తి అవటంకు యోగ్యము కాదు ఎప్పుడైతే జ్ఞానం చేత నివృత్తి కాదో మోక్షం అనేది అసిద్ధమైపోయింది మోక్షం సంభవించదు అందువల్ల ఈ విచారసాగరం అభ్యాసం చేసి మేము ముక్తులం కావాలి అని ఎవరైతే ప్రవృత్తులు అవుతారో అటువంటి వారికి ఈ ప్రయోజనం సిద్ధించని సిద్ధించినప్పుడు ప్రయోజనమే అసంభవమైనప్పుడు ఏ అధికారి ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి ప్రవృత్తుడవుతారు చెప్పండి ఎందుకనంటే సకల జీవులు కూడా ఎంత మంద కూడా ఎంత బుద్ధిహీనుడైనప్పటికీ కూడా ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ పని కూడా చెయ్యడు ప్రయోజనం అను దిశ నా మందోపి ప్రవర్తతే ప్రయోజనం ప్రవృత్తే కారణం పరలక్షణం అని అంటూ సర్వ సిద్ధాంత సార సంగ్రహంలో శ్రీ శంకరాచార్య వారు పన్నెండవ శ్లోకంలో చెప్తాడు ప్రయోజనాన్ని ఎంత మంద బుద్ధి గలవాడైనా గాని ప్రవృత్తుడు కాడు మరి ఈ విచార సాగరాన్ని అధ్యయనం చేస్తే ఏ ప్రయోజనం లేదని తెలిసిన తర్వాత ఏ ప్రబుద్ధుడు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి ప్రవృత్తుడవుతాడు అందుకని ప్రయోజనం అసిద్ధి అధికారి అసిద్ధి అయిపోతాడు అధికారి అసిద్ధి తర్వాత ఇంకా గ్రంథ రచన యొక్క ప్రయోజనం ఏమిటి చెప్పండి కావునా జ్ఞాని సే మోక్షక ప్రతిపాదకు జో సిద్ధాంత్ సో సమీచ కర్మస్సే మోక్ష హోవే అందువల్ల జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది ఇది వేదాంత సిద్ధాంతము అని ఏదైతే మీరు వేదాంతులు చెప్తారో ఇది సమీచీనము కాదు అంటే యోగ్యం కాదు అయితే మరి సకల జీవులకైతే మోక్షం కావాలని ప్రవృత్తులు అవుతున్నారు కదా మరి జ్ఞానం చేత మోక్షం కలగకపోతే మరి మోక్షం ఎలా కలుగుతుంది అని ఒకవేళ పూర్వపక్షం అడిగినట్లయితే ఆయన కర్మ సే మోక్ష కర్మ చేత మోక్షం కలుగుతుంది బాబా అంటాడు ఏ వార్త ఏక భవికవాది ీ తీసే ప్రతిపాదన కరే కర్మ కర్మసిద్ధాంతంలో ఏక భవికవాదులు అనేవారు ఉంటారు అన్నమాట అంటే భవము అంటే జన్మ ఏక భవికము అంటే ఒక జన్మ కలిగినట్లయితే దాంతో మోక్షం కలుగుతుంది అంటాడు అంటే ఏమిటి అంటే ఇదంతా ఇప్పుడు విస్తారంగా గ్రంథకాల స్వయంగా చెప్పబోతాడు కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అనేక ప్రకారాలుగా ఉన్నాయి ప్రాయచిత కర్మ నిత్య కర్మ నైమిత్కర్మ కామ్య కర్మ విహిత కర్మ నిషిద్ధ కర్మ ఇవన్నీ ఉన్నాయి అందులో కామ్య నిషిద్ధ కర్మలు చేయకుండా నిత్య నైమిత్క కర్మలు చేసినట్లయితే వాటి ద్వారా ఒక జన్మలో మోక్షం కలిగిపోతుంది ఎందుకంటే పూర్వం చేసినటువంటి పాపాలు ప్రాయచ్చిత కర్మల చేత పోతాయి కామ్య కర్మలు చేసినట్లయితే కామల పునర్జన్మ ప్రాప్తం కాబట్టి కామ్య కర్మలను చేయకూడదు నిషిద్ధ కర్మలను చేయకూడదు మరి ప్రాయశ్చిత కర్మలు చేసినట్లయితే పూర్వం చేసినటువంటి పాపాలు ప్రయశ్చిత్తం ద్వారా నివృత్తి అవుతాయి మరియు నిత్య నైమిత్తిక కర్మలు చేసినట్లయితే పుణ్యము లేదు చేయకుంటే పాపం కలుగుతుంది కాబట్టి అవి చేస్తూ పోతూ ఉండాలి అంటే భావి పాపాలు రాకుండా నిరోధించేటందుకు నిత్య నైమిత్క కర్మలు చేయాలి పూర్వం చేసినటువంటి పాపాలు నివృత్తి అవుతరకు కర్మలు చేయాలి ఈ విధంగా చేసినట్లయితే పూర్వం పాపాలు నష్టమైతాయి భావి పాపారు రావు అతనికి జన్మ కారణమైనటువంటి కర్మలు ఉండవు కాబట్టి అతనికి ఒక జన్మలో ముక్తుడైపోతాడు అని ఈ విధంగా ఏక చెప్తారు వాళ్ళ సిద్ధాంత అనుసారంగా ఇప్పుడు యాభై ఒకటో చూడండి కేవల కర్మసే మోక్షకి సిద్ధి కేవల కర్మ చేస్తే చాలు కొందరు అంటారు సముచయవాదులు ఉంటారు సముచయం అంటే జ్ఞానము కర్మ రెండు ఏకకాలములు చేస్తూ ఉండాలి కేవలం కర్మ చేసినా మోక్షం కలగదు కేవలం జ్ఞానం చేత మోక్షం కలగదు రెండు మిశ్రితం ఉండాలి రెండు ఏకకాలంలో ఏ విధంగా ఆ రైలు పట్టాలు రెండు సమానంగా ఉన్నప్పుడే రైలు బండి విధంగా పోతుందో అట్లా కర్మ జ్ఞానం రెండు ఉండాలి ఏ విధంగా ఆకాశం పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు ఉంటేనే ఎగురగలుగుతుంది ఒక రెక్కతోనే ఆకాశంలో ఎవరలేదు పక్షి రెండు రెక్కలు ఉండాలి రెండు పక్షములు ఉండాలి అట్లా ఇటు జ్ఞానము ఉండాలి అటు కర్మ కూడా ఉండాలి అందుకని సముచ్చయవాదులు అంటారు జ్ఞానము కర్మ రెండు ఉండాలి అంటారు అయితే ఆ సముచ్చయంలో కూడా సమ సముచ్చయము కూడా చెప్పబడింది కొందరు ఏమైతే సమసముచ్చయం చెప్తారు అంటే జ్ఞానము కర్మ ఏక కాలంలో చేస్తూ ఉండాలి అని అంటారు ఇది సమసముచ్చయం అంటారు కానీ వేదాంత సిద్ధాంతంలో కూడా సముచ్చయం ఒప్పుకున్న వేదాంతులు కూడా కానీ క్రమ సముచ్చయము ఒప్పుకున్నారు సమసముచ్చయం కాదు అంటే మొదలు అంతఃకరణ శుద్ధి కోసము కర్మలు ఉపాసనలు చేస్తూ రావాలి అంతకన్నా శుద్ధం కలిగిన తర్వాత కర్మలను వదులుకొని జ్ఞానంలో ప్రవృత్తుడు కావాలి విచారమునందు ప్రవృత్తుడు కావాలి శ్రవనాధులు చెయ్యాలి శ్రవనాథులు ఎప్పుడైతే అతనికి ప్రాప్తమైత సద్గురు సత్శాస్త్రము లభించిన మీదట మళ్ళీ కర్మలు చేస్తూ ఉండొద్దు కర్మలు అవసరమే అవి అయోగ్యములు అనుపయుక్తములు అని చెప్పడం లేదు మరే మనగా అవసరమే కానీ సమసముచ్చయం కాదు క్రమ అంతఃకరణశుద్ధి పర్యంతం కర్మలు చేయాలి ఆ పైన అధికారం ప్రాప్తమైన తర్వాత వివేకాదులు ప్రాప్తమైన తర్వాత కర్మలను వదులుకోవాలి అని సిద్ధాంతరీత్యా స్వీకరించబడింది కానీ ఇక్కడ కర్మవాదులు వీళ్ళు ఏమంటారంటే ఏకభౌవికవాదులు జ్ఞానం లేదు సముచయము అవసరం లేదు అంటే సమసముచ్చయం కాని క్రమ సముచ్చయం అదేం చెప్పొద్దు ఇక్కడ అవసరం లేదు కేవలం కర్మ మోక్షము అని వీళ్ళంటారు పూర్వీ మాసకుల్లో ఒక తెగకు చెందినటువంటి వాళ్ళు ఏక భౌతిక వాదులు అంటారు సరే దోహ చూడండి సత్య బంధుకి జ్ఞాన నివృత్తి నిత్యకరము సంతత్ కరే భయో చూ ఈ బంధము సత్యము అని ఇంత దాకా సిద్ధి చేస్తూ కదా ఆ సత్యబంధము జ్ఞానం చేత నివృత్తి అవటకు అనుభవం లేదు మరి ఎట్లయితుందయ్యా మోక్షం కలగాలి కదా జీవులకు సకల జీవులకు కూడా మోక్షం కావాలని ఇచ్చా ఉంది కదా సర్వపురుషునికి కిష్కి ఇచ్చా ఓవే అంటే మోక్షకి ఇచ్చా ఓవె మరి సకల జీవులకు మోక్ష ఇచ్చ ఉంది మరి మోక్ష సిద్ధి మోక్షం యొక్క ప్రాప్తి ఎలా అవుతుంది అంటే కర్మ చేత అవుతుంది అందుకని సంతత్ కుర్వాహ కర్మాణి జిజీవిషే చదగం సమాహ మీకు మోక్షం కావాలంటే జీవితాంతం కర్మలు చేస్తూనే ఉండాలి అని శృతి కూడా చెప్తుంది పీశావశ ఉపనిషత్తు కాబట్టి నిత్య కర్మము ఉపలక్షణంగా నైమిత్తిక కర్మలు మరి కర్మలు ఇవి చేస్తూ ఉన్నట్లయితే ముక్తి కలుగుతుంది మోక్షము కలుగుతుంది జ్ఞానంతో కలగదు జ్ఞానం యొక్క అవసరం లేదు అంటారు సత్యబంధకే జ్ఞానిత నివృత్తి మాన్ని సయుక్తి కయ్యే యుక్తి సహిత నహి సత్యబంధం యొక్క నివృత్తి జ్ఞానం చేత అవుతుంది అనేది సయుక్తికముగా లేదు అంటే దానికి ఏమి యుక్తి అనేది లేదు ఏ ఉపాయం లేదు ఏ తర్కం చేత గాని ఏ ప్రమాణం చేత గాని సిద్ధి కాదు జ్ఞానం చేత మోక్షం బంధం యొక్క నివృత్తి అనేది జ్ఞానం చేత సంభవించదు యుక్తి సహితం కాదు కింద అయుక్త అయుక్తం ఉన్నది తే జో పురుషు ముక్తు హువా చాహే కావున ఏ పురుషుడైతే మోక్షం కావాలని కోరుతాడో సో సంతత సంతకయే నిరంతరం నిత్యకర్మ కరే సంతతం అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడు జీవితాంతం నిత్య కర్మలు చేస్తూ పోవాలి యాకాయే అభిప్రాయ నిత్య కర్మలు అన్నాడే ఆ కర్మల ప్రకారాలు కూడా తెలుసుకుంటే అప్పుడు అర్థమైతది నిత్యకర్మ అంటే ఉపలక్షణంగా ప్రాచిత కర్మలు నిత్య కర్మలు నైమిత్త కర్మలు ఇవి చేస్తూ పోవాలి నిషిద్ధ కర్మలు కామ్య కర్మలు వదులుకోవాలి అని చెప్పే తాత్పర్యం ఉంది ఇక్కడ సరే ఇప్పుడు కర్మల గురించి కొద్దిగా విచారం చేయాలి కర్మచైతనే మోక్షం అంటే ఏ కర్మచైత మోక్షము ఇక్కడ నిత్యకర్మ అని అన్నాడు నిత్య కర్మ అంటే మరి ఇంకా ఏమేమి కర్మలు ఉంటాయి అని జిజ్ఞాస కలుగుతుంది కాబట్టి కర్మల గురించి కొద్దిగా విశ్లేషణ చేస్తున్నాడు గ్రంథకర్త యాభై అంకము కర్మ దో ప్రకారక హర్మ రెండు ప్రకారాలుగా ఉంటుంది ఏక విహిత హైరు ఏక నిషిద్ధ హర్మలు రెండు ప్రకారాలు ఒకటి విహిత కర్మ రెండవది నిషిద్ధ కర్మ విహిత కర్మ దేనికంటారు అంటే పురుషుకి ప్రవృత్తికి నిమిత్త జాక స్వరూప వేదనే బోధన కియా హై సో విహిత కర్మ హై పురుషుని ప్రవృత్తి కోసము ఏ కర్మల యొక్క స్వరూపమును వేదము విధానం చేసిందో అవి విహిత కర్మలు అనపడతాయి అంటే పురుషుని యొక్క హితమును కోరి పురుషుని యొక్క కళ్యాణమును కోరి వేదము ఏ కర్మలు చేయాలి అని పురుషుణ్ణి ప్రేరణ చేస్తుందో శుధ ప్రేరణే శోధన లక్షణ ధర్మ అని అంటూ పురోమీమాంస శాస్త్రంలో సూత్రం పురుషుణ్ణి ప్రేరణ చేస్తుంది వేదం కర్మల ద్వారా పురుషుణ్ణి ప్రేరణ చేస్తుంది ప్రవృత్తి చేస్తుంది కర్మల చేయటంలో ఎందుకు పురుషునికి ప్రయోజనం కావాలి కదా మరి పురుషునికి ఏ ప్రయోజనం కావాలని ఇచ్చ ఆ ప్రయోజనాన్ని పురస్కరించుకొని ఆ ప్రయోజనాన్ని పొందుటకు ఉపాయము సాధనమైనటువంటి కర్మలు శాస్త్రములు వేదంలో చెప్పబడ్డాయి అందుకని పురుషుని యొక్క ప్రవృత్తిని చేస్తూ కర్మల యొక్క స్వరూపాన్ని వేదము ఏదైతే చప్తుందో అవి విహిత కర్మలు అంటారు అంటే పురుషుని యొక్క హితమును కోరి వేదం ఏ కర్మల యొక్క విధానం చేయ చేసిందో ఆ కర్మలు విహిత కర్మలు ఇక పురుషునికి అనర్థమును కలిగించేటువంటి ఏ పాపమున్నదో ఆ పాపం నుండి నివృత్తి చెయ్యాలి అని ఏదైతే శాస్త్రం విధానం చేసిందో అవి నిషిద్ధ కర్మలు పురుషుకి నివృత్తి జాసో బోధన్ కరి హై సో నిషిద్ధ కర్మకి అయ్యే హై పురుషుడు పాపం నుండి నివృత్తి కావాలి అని ఉద్దేశంతో వేదం ఏ బోధ చేసిందో ఏ కర్మలు విధానం చేసిందో అవి నిషిద్ధ కర్మలు అంటారు బ్రాహ్మను నహంతవ్య మహింసర్వభూతాన్ని మాంసం భక్షేత్ సురం న పిభేత్ పలాండం భక్షయేత్ వార్తాకంన భక్షయ్యేత్ అని ఈ విధంగా నిషేధం చేసింది ఇవి చేయకూడదు ఈ పనులు చేయకూడదు అని విధానం చేసింది నిషేధ రూప విధానం చేసింది బ్రాహ్మను నా హంతవ్య బ్రాహ్మణుని చంపకూడదు బ్రహ్మను చంపినట్లయితే బ్రహ్మ హత్యా ద్వారం వస్తుంది అని ఈ విధంగా నిషేధం చేసింది పాప నివృత్తి నుండి కాపాడడానికి పాపము ప్రాప్తమయ్యేటువంటి కర్మలు ఉన్నాయో సురాపానం చేయడం గాని మాంసభక్షణం చేయడం గాని ఇతరులను హింసించడం గానీ బ్రాహ్మణులను కష్టపెట్టడము లేదా చంపడము అనేటువంటి ఏవైతే పాపమునకు ఉపాయభూతములు సాధనములైనటువంటి ఏ కర్మలు ఉన్నాయో ఆ పాపము నుండి నివృత్తి చేయడానికి శాస్త్రము ఏ విధంగా విధానం చేసిందో అవి చేయకూడదు పురుషుడు అవి నిషిద్ధ కర్మలు అంటాడు స్వభావ సిద్ధుజో క్రియా కర్మ కర్మ అంటారు కర్మ అంటే మేము ప్రతినిత్యము కూడా ప్రతిరోజు మా జీవన జీవన నిర్వహణ కోసము మేము అనేక కర్మలు చేస్తున్నాం కదా ఇవన్నీ కూడా కర్మలే కదా అనంటే స్వభావసిద్ధమైనటువంటి కర్మ కర్మ కాదు వేదము ద్వారా విధానం చేసినటువంటిదే కర్మ అన పడుతుంది అయితే జో వేదినే ప్రవృత్తి అతని నివృత్తికి నిమిత్త బోధన కియ హాయ్ సో కర్మకి హై పురుషుని హితమును గురించి వేదము విహిత కర్మలను విధానం చేసింది మరియు పాప నివృత్తి కోసము నిషిద్ధ కర్మలను చెప్పింది కాబట్టి పురుషుని యొక్క ప్రవృత్తి నివృత్తిని ఉద్దేశించే విధానము వేదంలో ఏవి చేయబడ్డాయో అవే కర్మలు కానీ స్వభావ సిద్ధంగా మనం ఏవైతే జీవన నిర్వహణ కోసం కర్మలు చేస్తామో ఇవి కర్మలు అనబడవు అవి సహజంగా నడుస్తూ ఉంటాయి వాటిని వేదం చెప్పే అవసరం లేదు నువ్వు భోజనం చెయ్యి నువ్వు తిను నువ్వు వ్యవసాయం వ్యాపారం చేయి అని వేదం చెప్పే అవసరం లేదు జీవుడు సహజంగా ప్రవృత్తుడవుతాడు ఎందుకంటే జీవునికి జీవించాలి అని జీవన నిర్వహణ వాడు స్వభావ సిద్ధంగా ఏదో శోధన చేసి ఏదో కార్యంలో ప్రవృత్తుడయి జీవన నిర్వహణ చేసుకుంటూ ఉంటాడు వాటిని వేదం చెప్పాల్సిన అవసరం లేదు మరి వేదం ఏం చెప్తుంది అని అంటే పుణ్యం సంపాదించుకొని నీ జన్మ ధన్యం చేసుకోని అని అంటూ విహిత కర్మలను చెప్పింది మరి పాపము చేసినట్లయితే నరకం ప్రాప్తం అని పాప నివృత్తికి విధానం చేసింది నిషిద్ధ కర్మలు అవి చేయకూడదు ఈ విధంగా పురుషుని యొక్క ప్రవృత్తి నివృత్తిని ఉద్దేశించి వేదం ఏవైతే విధానం చేసిందో ఏ కర్మలనైతే విధానం చేసిందో అవే కర్మలు గానీ సహజంగా స్వభావ జీవుడు నిర్వహించే కర్మలు కర్మలు కావు ఉదాసీన క్రియాకర్మన ఏ కర్మలు చేయకుండా ఉదాసీనంగా కూర్చున్నట ఇది కూడా ఒక కర్మనే కదా అంటారు ఏ పని చేయకుండా నిశ్శబ్దంగా ఉదాసీనంగా కూర్చోవాలంటే కూడా అక్కడ కూర్చోట ప్రయత్నం అవసరం ప్రయత్నం అంటే అదొక క్రియనే కదా అది కూడా కర్మనే కదా అని అంటారు కానీ అది కర్మలో గణన కాదు ఉదాసీన క్రియ కర్మనే యాతే దో ప్రకారక కర్మ అందుకని రెండు విధాల కర్మలు ఉంటాయి ఏమిటి విహిత కర్మ అవరు నిషిద్ధ కర్మ ఈ రెండు కర్మలే కాని ఇంకా వేరే కర్మలేవి లేవు అది ఇక్కడ ఉదాసీన క్రియాకర్మ నహి అనే చోట ఎనభై ఒక టిపణ ఉంది చూడండి జాకా వేది విషయ విధాన క్రియా నహి వేదంలో జీవుని యొక్క హితం గురించి విధానం చేసినటువంటి విహిత కర్మలు కావు పాప నివృత్తి కోసం చెప్పినటువంటి నిషిద్ధ కర్మలు కూడా కావు ఆ రెండూ కాకుండా ఇంకా ఏవైతే ఐసీజో రాగ ద్వేష రహిత్ స్వాభావిక్ గమన శౌచాది రూపు క్రియ సో ఉదాసీన క్రియా వేదము లోపల విధానం చేయలే ఏ ప్రకారంగా పురుషుని ప్రవృత్తి కోసం కానీ నివృత్తి కోసం కానీ ఏ విధంగా వేదంలో చెప్పబడలేదు కానీ స్వభావం చేత రాగద్వేషాలు లేకుండా సహజంగా ఏవైతే గమన శౌచ మొదలైనటువంటి కర్మలు ఉంటాయో అంటే పోవడము రావడము శుచర్భూతంగా స్నానాది క్రియలు చేసుకోవడము ఆ శౌచాలయం పోవడము ఇవన్నీ కూడా ఏం కర్మలు అంటే ఉదాసీన కర్మలు అంటారు ఉదాసీన క్రియలు అంటారు వీటిని వేదంలో చెప్పలే వేదంలో చెప్పలేదు కాబట్టి ఇవి కర్మల్లో గణన కావు వేదం విధానం చేసినటువంటి కర్మలే కర్మలు అంతే అవి తెలుసుకోవాలి సరే యాభై చూడండి విహిత కర్మ చారి ప్రకారా ఇప్పుడు రెండు ప్రకారాలుగా ముఖ్యంగా తెలుసుకున్నాం విహిత కర్మలు నిషిద్ధ కర్మలు అనే రెండు ప్రకారాలుగా తెలుసుకున్నాం అందులో విహిత కర్మల్లో కూడా పునః నాలుగు ప్రకారాలు ఏక ప్రాయశ్చిత హై దూసరా కామ్య హై తీసరా నైమిత్కే అవ్వ చౌత నిత్య హయ్ ప్రాయ్చిత కర్మలు కామ్యకర్మలు కర్మలు నిత్య కర్మలు అని విహిత కర్మల్లో పునః నాలుగు ప్రకారాలుగా ఉంటాయి ప్రాయచిత్త కర్మలు దేనికంటారు పాప నాశకే నిమిత్త విధానికివృత్తి కోసమని చేయబడినటువంటి కర్మలు ప్రయచిత్త కర్మలు అంటారు ఏ విధంగా శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపిన తర్వాత వశిష్ట భగవానుడు అంటాడు ఆయన రామచంద్ర రవణాసురుడు అతని స్వభావం ఆసుర స్వభావం అన్ రావణాసురుడు అంటాము గాని అతడు అసురుడు కాదు కదా అతడు బ్రాహ్మణుడు కులస్థ్రహ్మ సంతానం కాబట్టి అతడు బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణుని చంపినాం కాబట్టి బ్రహ్మహత్య దోషం పడుతుంది బ్రహ్మహత్య దోషం ఉన్నట్లయితే నరకం ప్రాప్తమైతది వాణి పాపాన్ని కూడా అనుభవించాడు ఆ మాట వేరు కానీ నువ్వు స్వయంగా వాణ్ణి కాబట్టి నీకు బ్రహ్మహత్య దోషం పడుతుంది ఆ నివృత్తి కోసం అశ్వం మీద యాగం చేయి అన్నాడు అంటే అది ఏమైంది అది ప్రయచ్చిత్త కర్మలో గణనైంది అక్కడ బ్రహ్మహత్య దోషం నుంచి నివృత్తి కావడం కోసం ప్రయచ్చిత్తంగా చేయడం జరిగింది అట్లే ఇంకా మనకు జ్ఞాత పాపాలు ఉంటాయి అజ్ఞాత పాపాలు కూడా ఉంటాయి తెలియకుండా కూడా ఎన్నో పాపాలు జరుగుతూ ఉంటాయి ఆ గృహస్థునికైతే పంచపాతకాలు చెప్పింది ఉన్నది ఆ పంచపాతకాలు అజ్ఞాతంగానే జరుగుతాయి ఇల్లును శుభ్రం చేసేటప్పుడు చీపురుతో శుభ్రం చేసేటప్పుడు ఎన్నో క్రిములు తెచ్చిపోతాయి ఆ కూరగాయలకు వచ్చేటప్పుడు ఎన్నో క్రిములు మరణిస్తాయి వంట చేసేటప్పుడు నీళ్లు గా పెట్టుకునేటప్పుడు ఆ పొలం దున్నేటప్పుడు వ్యవసాయ పనులు సహజంగా అప్రయత్నంగా ఎన్నో హత్యలు జరుగుతూ ఉంటాయి ఎన్నో ప్రాణుల హింస జరుగుతూ ఉంటుంది అవన్నీ అజ్ఞాత పాపాలు కాబట్టి వాటికి కాబట్టి ఇవన్నీ నివృత్తి కావాలంటే వాటికి కూడా శాస్త్రం విధానం చేసింది ఉన్నది అధ్యాపనం బ్రహ్మయజ్ఞం అని అనుస్మృతిలో చెప్పింది అజ్ఞాత పాపాల నివృత్తి కోసం కూడా సామాన్య ప్రాయశ్చిత్తం ఉంటది ఇక విశేషంగా తెలిసి చేసినటువంటి పాపాల కోసం విశేష ప్రాయశ్చిత్తాలు ఉంటాయి ఇదంతా శాస్త్రంలో విధానం చేయబడింది కాబట్టి పాపనాశకే నిమిత్త విధానకి అదో కర్మసో ప్రాయశ్చితక అయ్యే పాపనాశం కోసం విధానం చేసినటువంటి కర్మలు అంటే తెలిసి గాని తెలియక గాని చేసినటువంటి పాపాలు నివృత్తి కావాలనే ఉద్దేశంతో శాస్త్రం ఏదైతే జీవులకు విధానం చేసిందో అవి ప్రాయచిత కర్మలు అనబడతాయి జైసే అంటూ ఉదాహరణ ఇస్తున్నాడు ప్రమాదిసే ద్రవికే గ్రహణజన్యుజో యతికు పాపు తాకే నాసికే నిమిత్ ద్రవిక త్యాగరు ఉపవాస హే అయితే యతి అంటే సన్యాసి ఎవరైతే ఉంటాడో ఆ సన్యాసికి ద్రవ్య గ్రహణం నిషేధింపబడింది ఎందుకంటే అతను సన్యాసం అంటే మొదలుకొనుట అన్నిటిని వదులుకుంటా మనుషులోని కామలన్నిటిని కూడా వదులుకోవాలి బాహ్యంగా ద్రవ్య గ్రహణాలను కూడా వదులుకోవాలి భూమి పుట్ర ఆస్తులు ఐశ్వర్యములు ఆశ్రమాలు సంపాదించుకోవడము డబ్బులు కూడబెట్టుకోవడము ఇవన్నీ కూడా సన్యాసికి త్యాజ్యములు ఉన్నాయి ఒకవేళ కదాచిత్ అటువంటి పని చేశాడు అనుకోండి ద్రవ్య గ్రహణం చేశాడనుకోండి అది పాపములో గణనవుతుంది ఆ పాపం నాశనం కావాలంటే శాస్త్రం విధానం చేసింది ఏమని తీసుకున్నటువంటి ద్రవ్యాన్ని త్యాగం చేయాలి ద్రవ్యం తీసుకుని తప్పు చేశాడు పాపం చేశాడు కాబట్టి ఆ తీసుకున్నటువంటి ద్రవ్యాన్ని త్యాగం చెయ్యాలి మరి మూడు రోజులు ఉపవాసం ఉండాలి చూసారా సన్యాసి అంటే సన్యాసం అంటే సామాన్యం సన్యాసం తీసుకుంటే ఇక ముక్తుడైపోతాడని కాదు చాలా నియమాలు ఉంటాయి ద్రవ్యత్యాగము చెయ్యాలి మూడు రోజులు ఉపవాసం ఉండాలి ఇది ప్రయచిత్తం ఇప్పుడు దీనిపైన ఒక టిప్పణం ఉంది ఎనభై ఒకటవ టిప్పణం చూడండి అవశ్యీకరణే యోగ్య కార్యక విస్మరణ ప్రమాదకయ్యా అక్కడ ప్రమాద్రవ్యకే గ్రహణ జన్య అన్నాడు ప్రమాదం అంటే దేనికంటారు ప్రమాదం అంటే లోకం లోపల ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకో దానికి రోడ్డు ప్రమాదం జరిగింది అంటారు అది కాదు ప్రమాదం అంటే చెప్తున్నాడు పారిభాషిక అర్థం ఇది లక్షణం కంఠస్థం చేసుకోండి ప్రమాదం అంటే దేనికంటారు అవశ్యకరణే యోగ్య కార్యక విస్మరణ ప్రమాద కయే అవశ్యము చేయవలసినటువంటి పనిని చేయకుండా మానుకోవడము ఇది ప్రమాదము అంటారు లేక వా అంటూ వికల్పం చేత మళ్ళీ అంటాడు శాస్త్రసే కరణేకు యోగ్య హోవే అవరు జాకే కరణేకి ఇచ్చా బి హోవే తీసుకార్యక జో నా కరణ సో ప్రమాద కయే ఇప్పుడు శాస్త్రము విధానం చేసింది పని చెయ్యి అని విధానం చేసింది అహహ అగ్ని హోత్రం జుహియాత్ అని ఈ విధంగా శాస్త్రం విధానం చేసింది మరి చేయాలని ఇచ్చ కూడా ఉంది కానీ చెయ్యకుండా మానేశాడు ఇక ఇది ప్రమాదం శాస్త్రం చెయ్యాలని విధానం చేసింది చెయ్యాలని ఇచ్చ కూడా ఉంది కానీ చెయ్యలేదు ఇగో ఇది ప్రమాదం అని ప్రమాదం లక్షణము ప్రకారాంతరం చేత చెప్పాడు జైసే యతిజో సన్యాసి తాకు ద్రవిక అగ్రహాన్ని శాస్త్రనే విధానం చూడు యతి అయినటువంటి సన్యాసికి శాస్త్రము ద్రవ్య గ్రహణం చేయకూడదు అని విధానం చేసింది ఆరు ఆపుకు ఆగ్రహానికే కర్ణానికి ఇచ్చాబి హయ్ ద్రవ్యాన్ని ముట్టుకోకూడదు ద్రవ్యాన్ని గ్రహించకూడదు అని ఇచ్చ కూడా నీకు ఉంది అది నీకు తెలుసు అయినా గాని ఫిర్త నరణ అంటే ద్రవిక గ్రహణ కర్ణ సో ప్రమాద హే తీసుకోవద్దు అని శాస్త్రం చెప్పింది తీసుకోకూడదు అని తనకు కూడా ఇచ్చే ఉంది అయినా కానీ వేరే నిమిత్తాల చేతను అతడి ద్రవ్యాన్ని గ్రహించాడు అనుకోండి అవో అది ప్రమాదం ఈ విధంగా ప్రమాదం అంటే ఏమిటి చెప్పాడు సరే ఇంత దగ్గర యాభై అంకంలో ప్రవేశించాము అందులో ప్రాయశ్చిత కర్మలు ఏవో తెలుసుకున్నాము ఇంకా కామ్యకర్మలు నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో నిత్య కర్మలు వాటిని గురించి కూడా చెప్తాడు ఆ విషయం క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం హరి ఓం తచ్చు సహనోనక్ ం శంతి శిశ